భగవద్గీత మనకి ఏం చెబుతోంది డాక్టర్ కె అరవిందరావు అంకితం నాకు విద్యాబుద్ధుల్ని నేర్పడమే లక్ష్యంగా శ్రమించిన మా తండ్రి శ్రీ లక్ష్మీనారాయణరావు గారి స్మృతికి అంకితం ముందు భగవద్గీతపై వందలాది పుస్తకాలు ఉండగా మరొకటెందుకు అని ప్రశ్న భగవద్గీతపై మూడు రకాల పుస్తకాలు చూస్తాం ఒకటి సంస్కృత వ్యాఖ్య ఇంగ్లీషు లేదా తెలుగు అనువాదాలతో విస్తారంగా ఉండేది పండితులకు మాత్రమే ఉపయోగకరంగా ఉండేది రెండు గీతాసారంగా కొందరు ప్రముఖ రచయితలు స్వామీజీలు రాసినవి వీటిలో శాస్త్ర విషయాన్ని దాదాపు వదలి స్థూలంగా దైనందిన జీవితానికి సంబంధించిన ధార్మిక విషయాలు నైతిక విలువలు మొదలైనవి ఉంటాయి మూడు గీతలో ఆధునిక మేనేజ్మెంట్ సైకాలజీ మొదలైన వాటిని గూర్చి వీటిలో శాస్త్ర విషయాల ప్రస్తావన అసలు ఉండదు సంస్కృతంలో అవగాహన అంతో ఎంతో ఉండి ఆధునిక పాఠకులను ఆకర్షించడానికి వ్రాసిన గ్రంథాలు ప్రస్తుత గ్రంథం సంస్కృతంలోని వ్యాఖ్యల ఆధారంగా సిద్ధాంత విషయాలను తెలుసుకున్న కోరే పాఠకుడికి ఉపయోగకరంగా ఉండేట్లు వ్రాయబడింది అందుకే ఈ పుస్తకాన్ని భగవద్గీత మార్గదర్శి ఆంగ్ల భాషలో గైడ్ ప్రక్రియలో వ్రాయాలని ఉద్దేశం భగవద్గీతను చదువుదామనే ఉద్దేశంతో చాలామంది జిజ్ఞాసువులు ఒక లావుపాటి గ్రంథాన్ని తీసుకుని కష్టపడి కొంత చదివి పారిభాషిక పదాల జోరుకు భయపడి మళ్లీ చదువుదామంటూ భక్తిగా ప్రక్కన చాలా ఇంట్లో నేను అదే చేశాను మిగతా ఎన్నెన్నో ఆధునిక గ్రంథాలు చదవగలిగిన వాళ్ళందరూ భగవద్గీతను చదవడంలో క్లేశం అనుభవిస్తారు ఆ క్లేశాన్ని తొలగించడానికే ఈ చిన్ని ప్రయత్నం ఇందులో ప్రతి శ్లోకం అందులో ప్రతి ప్రతిపదానికి అర్థం అనేలాగా ఇవ్వలేదు భగవద్గీతలో ఉన్న వస్తు విషయం వివరిస్తూ అక్కడక్కడ ముఖ్యమైన శ్లోకాలను లేదా శ్లోకపాదాలను ఉటంకించడం జరిగింది భగవద్గీత అనాదిగా పారాయణ గ్రంథం పరం అనగా శ్రేష్టమైన అయనం అనగా మార్గం అనగా శ్రేష్టమైన మార్గం ఇదే అనే భావనే పారాయణం జీవితానికి సంబంధించిన గ్రంథం కాబట్టి మన పూర్వీకులు దీన్ని ప్రతిరోజు కొంత చదివేవారు ఆ రోజుల్లో అందరికీ సంస్కృతం వచ్చేది కాబట్టి రోజూ చదవగా విషయం కొంత సంస్కృత భాష రానందున మనం మాతృభాషలో చదువుకున్నా తప్పులేదు ये शास्त्र पारिभाषिक पदू टेक्निकल टर्मस् उ वेदात शास्त्र पारभाष उ पुस्तक में साध्यमू अने पारिभाषिक पदा व्युत्पत्ति विवरी दादापू पदेन संवसाल कृत महामहोपाध्याय पद्मश्री श्री बुलेमचंद्रुरी वगवदगीता भाष्य चलिए भाग्यमु నేటికి వారి వద్ద శుశ్రూష చేస్తూ ఉండడం నా అదృష్టం వేదాంత శాస్త్రంలో తప్పటడుగులు వేస్తున్న నన్ను అడుగడుగునా సరిదిద్దుతూ సంస్కరిస్తూ ఉండడం వారి శిష్య వాత్సల్యానికి నిదర్శనం తర్వాత శ్రీ తత్వ స్వామి వారి శుశ్రూష వల్ల ప్రసంగాల వల్లనూ కీర్తిశేషులు ముదిగొండ వెంకటరామశాస్త్రి గారి ప్రసంగాల శాస్త్రంలోని కొన్ని విషయాలు అర్థం చేసుకోగలిగాను ఆ తర్వాత కొన్ని మార్లు మళ్లీ ఆ విషయాలను మననం చేసుకోవడం మిగతా కొన్ని వ్యాఖ్యలు చదవడం జరిగింది ప్రస్తుత గ్రంథంలో ప్రాచీన వ్యాఖ్యల్లో ఉన్న విషయాన్ని యథాతథంగా పాఠకునికి అందించడం ముఖ్య ఉద్దేశం ఆధునికులు భగవద్గీతలో సైకాలజీ మేనేజ్మెంట్ మొదలైనవి కూడా ప్రముఖంగా విశ్లేషిస్తున్నారు ప్రస్తుత గ్రంథం అలాంటివి చేపట్టలేదు గీతామృతం మహత్ అని అంటారు గీతామాధుర్యాన్ని కొంతవరకునైనా ప్రస్తుత గ్రంథం అందించగలిగితే నేను నా ప్రయత్నంలో కృతకృత్యుడనైనట్లు భావిస్తాను ప్రాచీన ఆచార్యులే దీనిని దుర్విజ్ఞేయార్థం అంటే చాలా కష్టపడి అర్థం చేసుకోవాల్సిన గ్రంథం అట్టి గ్రంథాన్ని నేను పాఠకునికి అందిస్తానడం దుస్సాహసమే అయినా విజ్ఞుల వల్ల విన్నంత అర్థమైన సాధకుడిగా ఈ పుస్తకాన్ని మేముందుంచుతున్నాను గీతామృతాన్ని మరింత ఆస్వాదించదలిచిన పాఠకులు శ్రీరామచంద్రుడి గారి గీతావ్యాఖ్యానాన్ని కానీ విద్యాప్రకాశానందగిరి గారి గీత మకరందం గ్రంథాన్ని కానీ చదివి ఆత్మతత్వాన్ని అంటే మనిషి యొక్క తత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలరు దాని ద్వారా వ్యక్తిగత స్థాయిలో శాంతి సమాజంలో శాంతి సాధించబడతాయి ఈ పుస్తకాన్ని పాఠకులకు అందజేస్తున్న మిత్రులు ఎంఎస్కో అధినేత శ్రీ విజయ్ కుమార్ గారికి వారి బృందానికి ఈ పుస్తకానికి అందంగా అక్షరాల కూప్ చేసిన ఆరవేటి వెంకటసుబ్బయ్య గారికి నన్ను పుస్తకం వ్రాయాల్సిందిగా ప్రోత్సహించిన నా సతీమణి శ్రీమతి రమాదేవికి మా పుప్పాలగూడ మిత్రులు ధనంజయరావు గారు చంద్రమౌళి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కె అరవిందరావు